శంకరాచార్యం ఏదరాయం శ్రోత్రశ్యకృత వ్యాప్తే దక్షిణామూర్త బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి వన్వాతీత గగనసదృశం సత్వసాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షి భూతం భవాతీతం త్రిగుణరహిం సద్గురు తమా పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణశ పూర్ణమాదాయం పూర్ణమెవశిష శాంతి శాంతి ఓం శ్రీ శ్రీ శ్రీ కులార్ నవ తంత్రము నందు పన్నెండవ ఉల్లాసంలో శ్రీ గురుదేవుని యొక్క భక్తి సేవ యొక్క మహిమ గురుదేవుని యొక్క ఉత్కృష్టత శిష్యుని యొక్క కర్తవ్యము ఈ విషయాలపైన చక్కగా వివరించబడుతుంది క్రమంగా మనము అరవై ఏడవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాము శియంతే సర్వపాపాని పాపాన్ని వర్ధంతే పుణ్యరాశయ సిద్ధంతి సర్వకార్యాన్ని గురు శుశ్రూషయ ప్రియే హే అంటే ఓ పార్వతీదేవి అని మహాదేవుడు చెప్తూ ఏ గురు భక్తుడైతే గురుదేవుని యొక్క సేవలు పరిచర్యలు చక్కగా చేస్తూ ఉంటాడో గురుదేవుని పట్ల అకుంఠితమైనటువంటి భక్తి కలిగి ఉంటాడో అటువంటి వాని యొక్క సర్వ పాపములన్నీ కూడా క్షీయంతే అంటే నశించిపోతాయి మరి పుణ్యరాశి ఇంతకింతకు రెట్టింపై పెరిగిపోతూ ఉంటుంది తాను తలపెట్టిన సకల కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి ఫలవంతములవుతాయి అని తెలుసుకుంటూ వచ్చాం ఇప్పుడు అరవై శ్లోకం చూడండి ఆత్మహితం వస్తు తితము పాచరేత గురు దేవార్చకోయస్థు సుణ్యం నతెత్ ఆత్మహితం వస్తు తనకు కళ్యాణమును హితమును చేయునటువంటి ఏ వస్తువులైతే ఉంటాయో అంటే పూజ సేవ అర్చన ఉపాసన మొదలైనటువంటి ఏవేవైతే శాస్త్రోక్తమైనటువంటి నియమాలు చెప్పబడ్డాయో అవన్నీ కూడా తప్పకుండా చేయాల్సిందే ప్రతివాడు కూడా దేవతార్చన చేయాలి ఉపాసన చెయ్యాలి తల్లిదండ్రులకు పూజ చేయాలి ఇద్దరు గౌరవించాలి ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి ప్రతి కూడా చెయ్యాలి కానీ వీటన్నిటి కూడా శ్రేష్టమైనటువంటిది గురుసేవ ఆ గురుసేవలోనే ఇవన్నీ కూడా ప్రాప్తమవుతాయి గురుదేవార్చకోయస్తో తస్యపుణ్యం నగణ్యతే ఎవడైతే గురుదేవుని యొక్క అర్చకుడు ఉంటాడో గురుదేవుని ఆరాధించేవాడు గురుసేవ చేసేవాడు ఉంటాడో అతని యొక్క పుణ్య గణన చేయనికి రాదంటాడు అగణితమైనటువంటి లెక్కింపదగనటువంటి పుణ్యము అతనికి ప్రాప్తమవుతుంది అని చెప్తున్నాడు భక్త్యా విత్తానుసారేణ గురుముద్దిశతం అల్పే మహతి వాతుల్యం పుణ్యమాధ్య దరిద్ర యోహో ఇప్పుడు గురు దగ్గర ఎంతో మంది శిష్యులు అధ్యయనం చేస్తూ ఉంటారు ఆ శిష్యులు ధనవంతులు ఉంటారని నియమం లేదు అందరూ ధనవంతులు ఉండరు అందరూ దరిద్రులు ఉండరు కొందరు ధనవంతులు ఉంటారు కొందరు దరిద్రుడు కూడా ఉంటారు అయితే ధనవంతుడైనటువంటి వాడు వాణిశక్తి అనుసారంగా గురుసేవ చేస్తాడు దరిద్రుడు కూడా వాని శక్తి అనుసారంగా గుసేవ చేస్తాడు మరి దరిద్రుడైనటువంటి వాడు చాలా బీదవాడైనటువంటి శిష్యుడు ధనరూపకంగానైతే ఏం సేవ చేయలేడు చేస్తే శారీరకంగా సేవ చేయగలుగుతాడు కానీ ఇద్దరులో భక్తి చేత గురుసేవ చేసినట్లయితే ఇద్దరు సమానమైనటువంటి ఫలాన్ని పొందుతాడు అధిక ధనాన్ని గురుదేవునికి అర్థించి అతనికి కావలసినటువంటి నిత్యావసర వస్తువులను సమకూర్చి డబ్బును వెచ్చించి సేవ చేసిన వానికి దొరికే ఫలం ఏదైతే ఉందో అదే భక్తితో ఏ దరిద్రుడైతే పేద పేదవాడు చేస్తాడో ఆ ఫలం ఇతను కూడా దొరుకుతుంది భక్తి ప్రధానమే కానీ ఇక్కడ ధనము ప్రధానం కాదు ఇద్దరికీ సమాన ఫలమే లభిస్తుంది భక్తితో కూడినటువంటి సేవయే చాలా ఉత్కృష్టమైనటువంటిది అదే శిష్యునికి అంతఃకరణ శుద్ధి మరియు జ్ఞానప్రాప్తికి దోహదమవుతుంది సర్వస్వమపిో దాత్ గురవ భక్తి వివర్జిత శిష్యో నఫలమాప్నోతి భక్తిరేవ హి కారణం ఎవరైతే ఆడ్యపురుషుడు ఉంటాడు అంటే ధనవంతుడు ఉంటాడో అతడు భక్తి లేనివాడయ్యి గురువుకు సర్వస్వమును సమర్పించినా కానీ అది ఫలదాయకం మాత్రం కాదంటారు అదే భక్తి చేత ఎంత దరిద్రుడై ఉండి కూడా పత్రం పుష్పం ఫలంతో ఏమని చెప్పిన ప్రకారంగా భక్తితో శ్రద్ధతో అనుద్ధత చేత విన్రుడయ్యి పత్రపుష్ప సమర్పించుకున్నా కానీ అది ఫలదాయకమవుతుంది అంటే అంటే ఇక్కడ ధనమును ఎంతో వెచ్చించి గురుసేవ చేస్తున్నా అనేటువంటి ఒక అహంకారము వానికి వస్తుంది కాబట్టి అది ఏం ఉపయోగం ఉండదు భక్తి లేని ఆ ధన సమర్పణ ఏమి ఉపయోగం లేదు తన భక్తితో తనకు శక్తి అనుసారంగా పత్రం పుష్పం అని చెప్పిన ప్రకారంగా గురుదేవునికి సమర్పించుకున్నట్లయితే ఆ భక్తి పూర్వకమైనటువంటి సేవయే అతనికి ఉత్కృష్టమైనటువంటి ఫలాన్ని ప్రసాదిస్తుంది అంటే అంతఃణ శుద్ధి ద్వారా జ్ఞానం కలిగి తద్వారా మోక్షానికి దోహదం ఉపయోగపడుతుంది అంతేగాని ధనము భక్తి లేనిది ఎంత సర్వస్వం అతనికి సమర్పించినా కానీ ఏమి ఉపయోగం అహంకారయుక్తమైనటువంటి ఆ సమర్పణ అది ఫలవంతము కాదు ఎస్ ద్రవ్యే గురస్తి స్పృహ నానుభవే తు తవశం ఎది వాత్ అనుభూయా తదజ్ఞయా అయితే గురు ఆశ్రమంలో కాని గురు గృహంలో కానీ గృహస్థుడైతే గృహంలో ఉంటాడు సన్యాసి అయితే ఆశ్రమంలో ఉంటారు సరే ఆశ్రమంలోనైనా కానీ గృహంలోనైనా కానీ శిష్యులు ఎవరైతే ఉంటారో వారు గురుదేవునికి ఇష్టమైనటువంటి వస్తువులను వాడుకోవద్దు అంటారు గురుదేవునికి ఏ ఏ వస్తువుల ఎందు చాలా ఉపయుక్తములు అనేటువంటి భావన కనుక ఆ గురుదేవునికి ప్రీతికరమైనటువంటి వస్తువులను శిష్యుడు వాడుకోకూడదు ద్రవ్యం కావచ్చు ఇతర వస్తువులు కావచ్చు ఏవైనా కావచ్చు అవి శిష్యుడు వాడుకోవుడు ఒకవేళ గురుదేవుని ఆజ్ఞ ఉంటే వాడుకోవచ్చు చెప్పిందాక అనుభూయా తది ఆజ్ఞేయ ఆయన ఆజ్ఞ చేత ఆయన ఈ వస్తువు ఇది తినుబండారం అయితే నైనా ఇచ్చిను అని ఆజ్ఞ ఇచ్చిండనుకో తినేది లేకపోతే అక్కడ అమృతం ఉన్నా కానీ అది ముట్టుకోవద్దు గురుదేవుని ఆజ్ఞ ఉంటే తీసుకోవచ్చు తప్పులేదు ధనమే కానీ వస్త్రాలే కానీ ఇంకా ఆ గృహంలో ఏ ఏ పదార్థాలు వస్తువులు ఉంటాయో అవి ఏవి కూడా శిష్యుడు అనుభవించకూడదు వాటిని తను వాడుకోకూడదు ఏవి ముట్టుకోవద్దు కానీ ఆయన ఆజ్ఞ ఉంటే అవశం ఏది వాంచా సార్ ఒకవేళ అయ్యో ఇది తప్పకుండా నాకు అవసరం ఉన్నదే ఇది గురుదేవుని యొక్క వస్తువు కదా నేను ఎట్లా అని నీకు సంకోచం అనిపించినప్పుడు గురుదేవుడు ఒకవేళ నాయనా సంకోచం ఎందుకు పడతావరా తీసుకో అని ఒకవేళ ఆజ్ఞ ఇస్తే ఒకవేళ గురుదేవుని ఆజ్ఞ లేకుండా తదర్ధం వా గురువం ఉపజీవతి లోన్ మోహచేత నరకేచత్రి సప్తకే ఒకవేళ గురువు ఆజ్ఞ లేకుండా ఒక తిల మాత్రమైనా గానీ అర్ధతిల మాత్రమైనా గానీ గురుదేవుని యొక్క సొమ్ము ఆయన వస్తువు శిష్యుడు వాడుకున్నాడు అనుకో త్రిసప్తకే నరకే పచ్చతే అన్నాడు సప్త అంటే సాత్ త్రిసప్త అంటే ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై జన్మల పర్యంతం వీడు నరకంలో పచ్చతే అంటే ఉడకబెట్టబడతాడు రౌరవ నరకం అనుభవిస్తాడు బకా తిల తిల మాత్రమేనా కానీ అర్ధ తిల మాత్రమే కానీ గురువు ఆజ్ఞ లేకుండా గురువు వస్తువుని కనుక వాడు తీసుకొని అనుభవించినట్లయితే వాడు ఇరవై యొక్క జన్మలు నరకంలో దహింపబడతాడు నరక అనుభవిస్తాడు ఆజ్ఞ ఇస్తే తినేట అధికారం ఉన్నది అంతే లేకపోతే లేదు తినాలని అనుభవించాలని లోభం చేత కానీ లేదా మోహితుడైన ఆ విషయానికి మోహితుడయ్యి కానీ వాడు అనుభవించండా నరకని పోతావు అత్యల్పం హి గుర్ ద్రవ్యం అదత్తం స్వీకరోతిహ సతిర్ యోని మాపన్నహ్యాదర్ భక్ష్యతే ప్రియే అత్యల్పమైనటువంటి గురు ద్రవ్యం ఎంత చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదన్నా కావచ్చు అది పనికిరాందే కావచ్చు అత్యల్పం హి గుోర్ ద్రవ్యం యొక్క ద్రవ్యాన్ని ఎంత ఏ కొద్ది మొత్తంలోనైనా గాని అనుభవించినట్లయితే స్వీకరించినట్లయితే యహ స్వీకరవు సహా తిరియగి యోని ఆపన్న వాడు తిరియగు యోనుల్లో పోతాడు సరీ సూపాదుల్లో పాములు తేళ్ళు మొదలైన వాటిలో జన్మిస్తాడు మళ్ళీ జన్మ పాములు తేళ్ళు క్రిములు కీటకాలు క్రవ్యాధైరి భక్ష్యతే ప్రియ క్రవ్యాధులు అంటే ఈ వెనుకట భోజ గద్దలు అని ఉండేవి తింతీర్పు గద్దెలు ఉండేవి ఎక్కడైతే పశువులు చచ్చిపోయి పడి ఉంటాయి కదా ఆ వాటి మాంసం చిన్నతకు వచ్చేది అవి ఎక్కడ ఉండేదో ఏమో తెలియదు కానీ ఆ పశువు చచ్చిపోయితే దాన్ని బయట జంగ వస్తారు కదా ఆ వాసన బట్టి అది ఎక్కడి నుంచో వస్తాయి అవి కేవలం మాంసాహారలే అవి చెట్ల మీద వాళ్తే కొమ్మరిట్లా వంగుతాయి క్రవ్యం అవి మాంసాన్ని పచ్చి మాంసాన్ని పీక అటువంటి క్రవ్యాధుల చేత వీడు భక్షింపబడతాడు గురు గురి గురిశిస్తుడు ఏది ఆ గురుదేవుని యొక్క అల్ప ద్రవ్యాన్నైనా గ్రహించినా కానీ వాడు అటువంటి దద్దల చేస్తా పిక్కె తినబడుతాడు ఆ వారి మోసాన్ని పిక్కె గురు ద్రవ్యాభిలాషిచ గురు స్త్రీగా మనోత్సుక పతి తస్యుల్ల కష ప్రాయశ్చిత్తం విద్యతే ఇప్పుడు గురుదేవుని యొక్క ద్రవ్యం అభిలషించిన వానికి ఎటువంటి పాపం ప్రాప్తమవుతుందంటే ఆ పాపానికి ప్రాయశ్చిత్తమే ఉండదంట బ్రహ్మహత్య దోషం చేస్తే కూడా దానికి ప్రయశ్చితం ఉన్నది బ్రాహ్మణులను చంపితే రవణాసురుడిని చంపినందుకు శ్రీరామచంద్రుడు అశ్వం మీద యాగం చేశాను బ్రాహ్మణుడు ఉండే రవణాసురుడు రాక్షసుడు అయ్యేమి రాక్షసుడు కాదు బ్రాహ్మణుడు ఉండే పులస్త సంతతి బ్రాహ్మణుడు ఆ బ్రహ్మహత్య ద్వషం పట్టింది దానికి ప్రయశ్చితంగా అశ్వం యాగం చేయవలసి వచ్చింది అయితే ఈ గురుద్రవ్యాన్ని అపహరించినటువంటి వాడు గురుద్రవ్యాన్ని అభిలషించినటువంటి వానికి ఎటువంటి పాపం ప్రాప్తమవుతుంది అంటే ఇంకా దానికి ప్రాయశ్చిత్తమే లేదు వాడు రౌరవాది నరకలకు పోవాల్సిందే అంతే దానికి ప్రాయచిత్తం కూడా లేదు కొన్ని పాపాలు ప్రాయశ్చిత్తం చేసుకుంటే అవి ఉపశమిస్తాయి ఆసనమైతే కానీ దీనికి ప్రాయశ్చిత్తమే లేదు అనుభవించాల్సిందే నరకానికి పోవాల్సిందేవిడు అంత గొప్ప పాపం ప్రాప్తమవుతుంది గురుద్రవ్యాన్ని అభిలాషించినట్లయితే ఆశించినట్లయితే మరి ఇంకేమంటాడు గురుస్త్రీ గమనోత్సుక గురుస్తీ గమనం చేయాలి అని ఎవడైతే కోరతాడు ఎందుకంటే ప్రస్తుత గురువులు కనుక ఉన్నట్లయితే గురుపతిని ఉంటుంది ఆ గురుపతిని తల్లితో సమానం కదా మరి అటువంటి గురుపతిని సమాగమనం చేయాలి అనేటువంటి కోరిక ఒకవేళ శిష్యులలో కలిగినట్లయితే ఆ పాపానికి ప్రయచితమే లేదంటాడు కుస్తరోగులే పుడతారు కుస్తిరోగులు ఏం లూసిపోతాయి ఆజ్ఞాభంగోర్త హియ వర్తనం గురు ద్రోహమిదం ప్రాహు విహక సపాతకి గురు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించు ఉల్లంఘించిన వాడు మహాపాతకి అంటాడు మహా పాపాత్ముడు కపూల కల్పన కాదే దేవి పార్వతీదేవికి శివుడు చెప్తున్నాడు ఆజ్ఞాభంగో ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి వాడు అర్థహరణం గురువు యొక్క ద్రవ్యాన్ని హరించినటువంటి వాడు మరియు గురోహ అప్రియ వర్తనం గురువుకు అప్రియమైనటువంటి రీతిగా వర్తించేవాడు నడుచుకునేవాడు అంటే గురువుకు ప్రియముగా ఉండడు వాని ఇచ్చ వచ్చినట్టు నడుచుకుంటాడు గురువు ఇవన్నీ కూడా గురుద్రోహం కనబడతాయి గురువు చెప్పినట్టు వినకపోతే గురువుకు ద్రోహం చేసినట్టే గురు ద్రవ్యాన్ని గ్రహిస్తే గురువుకు ద్రోహం చేసినట్టే గురువుకు నచ్చని పని చేస్తే కూడా అది గురువుకు ద్రోహం చేసినట్టే గురుద్రోహం ఇదం ప్రాహు ఇవన్నీ కూడా గురు ద్రోహం అని చెప్పబడతాయి ప్రయత్వం లేదు ఉన్నది మీరు చేయలేరు అట్లాంటి ఘోర ప్రయత్నిత్యం చేసుకుంటారు అంద చేయడానికి సాహసం అవుతుంది ఆ గురువుకు ద్రోహం అందుకే అందుకే శాస్త్రశ్రవణం చేయాలి సత్సంగం చేయాలి చేస్తే ఇట్లాంటి విషయాలు మనకు తెలిసి వస్తాయి తెలుస్తాయి కాబట్టి మళ్ళీ ఇట్లాంటి పాపం చేయకుండా భయపడతాడు పాప ధీరుడవుతాడు మళ్ళీ ఇట్లాంటి పాపాలు చేయరు అందుకే ఇప్పుడు చాలా మంది ఎట్లా ఉండాలంటే గురువుల దగ్గర విద్య గురువుతే ధ్యానం అయితే దూరమే కానీ ఇప్పుడు చెప్పింది కదా రౌరవాది నరకముల పోతాడు ఆయన తథ్యం ोहमु इधिद्रोहमान यहा करोहात कि प्रायचिता ब्रह्म घातक सर गुर द्रव्यम अदिकार తన స్వద్రవ్యమును కూడా గురువే అనివేద్య గురుదేవునికి సమర్పించకుండా వాడు స్వార్థం కోసం తన కోసం ఉపభగం కోసం వినియోగించుకున్నట్లయితే కూడా అది పాపమే అని చెప్పింది గురుద్రవ్యం కాదు వాణి ద్రవ్యమే వాణి ద్రవ్యమైనా గురువుకు సమర్పించకుండా వాడు స్వార్థం కోసం ఉపయోగించుకుంటే అది కూడా పాపమే అని చెప్పింది స్వద్రవ్య అనివేద్య గురవు సరే గురుదేవునికి నివేదించకుండా గురుదేవునికి అర్పించకుండా వాణ్ణి ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నాడు అనుకో అనివేద్యత ఏ కురియా స భవేద్ బ్రహ్మహత్య దోషం కలుగుతుంది గురుసము కాదు వానసమే వానసమ్మే వానికి తినేదందుకు అధికారం లేదు గురువు సమర్పించిన తర్వాతనే గురువు ఆజ్ఞ తీసుకొని దాన్ని అనుభవించాలంటే చూసారా గురువుకు సమర్పించడం అంటే చేసిన పగాలంతా తీసుకొచ్చి గురువుకి ఇయ్యాలంత తాత్పర్యం కాదు తీసుకొచ్చి ఇ పర్వాలేదు ఆయన తీసుకోడు మళ్ళీ ఇస్తాడు నీకే కానీ అది ప్రసాదం నీకే నువ్వు అది రక్తం కూడా అవుతుంది తెలిసిందా చుడు శివాజీ మహారాజు ఎవరికి సమర్థ రామదాసు మొత్తం రాజ్యమే అర్పణ చేసిండు రాజ్యం సర్వస్వం మొత్తం గురుదేవునికి అర్పణ చేశాడు అర్పణ చేసిన తర్వాత గురువు ఉంచుకున్నాడా ఏం చేసిండు నాయన ఈ రాజ్యం అంతా నాకు ఇచ్చినవు కదా ఇప్పుడు అది ఎవరి రాజ్యం ఇప్పుడు నా రాజ్యాన్ని నువ్వు ప్రతినిధిగా ఉండి పరిపాలన చేయి ఇది గురుదేవుని యొక్క రాజ్యం అని నువ్వు పరిపాలన చేయి ఒక గురు సేవకునిగా నువ్వు పరిపాలన చేయని మళ్ళీ ఆయనకే అర్పణ చేస్తావు ఏమి ఆయన తీసుకుంటారు భగవంతుడు నైవేద్యం పెడతామని తింటాడు ఆయన అటు తినేటే మనం పెట్టకనే పోతుంచు అట్లా నీ సర్వస్వం గురుదేవునికి అర్పణ చేయమని ఇక్కడ ఏం గురుదేవుడేమో దాన్ని అనుభవిస్తాడా దాన్ని తీసుకుంటాడా ఏం చేసుకుంటాడు మళ్ళీ అది ప్రసాద రూపంలో మళ్ళీ నీకే ఇస్తాడు అది ప్రసాదంగా భావించి నువ్వు అనుభవించు అది నీకు కళ్యాణానికి హేతు అవుతుంది నువ్వే స్వయంగా అనుభవించామనుకో అది రక్తం కూడా అవుతుంది రక్తసిక్తమైనటువంటి ఆహారం అయిపోతుంది అటువంటి వాడు గురువుకు సమర్పించకుండా అనుభవించినట్లయితే బ్రహ్మఘాతక దోషం వస్తుంది బ్రహ్మహత్య దోషం వస్తుంది స్వద్రవ్య వినియోగించ తన స్వద్రవ్యం అయినప్పటికీ కూడా గురువు నా అనివేద్య చర్యలు గురువుకు అర్ప అర్పించకుండా గనక అనుభవించినట్లయితే అది బ్రహ్మఘాతక దోషం లోపల గానైతుంది అంటారు బ్రహ్మహత్య దోషంతో సమానం గురువు స్థానం సంప్రదాయం సద్ధర్మం యో వినాశయేత్ గురు బిహిసో దండో వద్య సఘాత గురువు యొక్క సంప్రదాయము గురు ఉండే స్థానము గురుదేవుని ధర్మ ఆచరణ నియమాలు నిష్టలు ఆచారాలు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి హాని కలిగేలాగా వ్యవహరించినట్లయితే గురు సంప్రదాయం ఉన్నది అతడు సంప్రదాయం ఏ గురు సంప్రదాయంలో ఉన్నాడో ఆ సంప్రదాయానికి భంగం వాటిల్లకుండా నడుచుకోవాలి సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించరాదు అట్ల విరుద్ధంగా పోయినట్లయితే వాడికి నరకం ప్రాప్తం అవుతాయని చెప్పింది గురుబి సహా బహిష్కార్య అటువంటి వాడు ఉన్నట్లయితే గురువులు వాడిని బహిష్కరించాలి దండ్యహ దండించాలి అని చెప్పింది చివరికి ఏం చెప్పింది వద్యహిని చంపేయాలి కూడా చెప్పింది గురు సంప్రదాయానికి విరుద్ధంగా పోయి సంప్రదాయానికి హాని కలిగించినట్లయితే మరి ధర్మానికి విరుద్ధంగా నడుచుకున్నట్లయితే ధర్మములకే హాని తలపెట్టినట్లయితే అటువంటి వాడిని ఏం చేయాలి బహిష్కరించాలి ఇంకా అధిక పాపం చేసినట్లయితే వాడిని దండించాలి అని ఇంకా మహా పాపం చేసినట్లయితే వాడిని వధించాలి అని కూడా చెప్పింది ఇంత పని అయితే చేయరు గురువులైతే బహిష్కారం మాత్రం చేస్తారు ఇక ఎప్పుడైతే కోపంతోనే ఆ మాట అంటాడో వాడు ఇక పతనం అయిపోతాడు అంతే గోవిందా వానికి ఎన్ని జన్మలకు జ్ఞానం కలిగి ఇంకా ఎంతమంది గురువుల దగ్గరికన్నా పోయింది జ్ఞానం అత్తం కలిగదు అందుకని గురువు స్థానం అంటే ఆశ్రమం అయితే ఉండొచ్చు లేకపోతే గృహమైనా ఉండొచ్చు అన్యాజ గురువు గురువు అయితే ఆశ్రమం ఉంటుంది గృహస్థ గురువు అయితే గృహం ఉంటుంది ఆ గురు స్థానానికి హాని కల్పించినట్లయితే వాడు బహిష్కారుడు బహిష్కరించుటకు తగినవాడు వధించుటకు యోగ్యమైన వాడు దండించుటకు యోగ్యమైనటువంటి వాడు అని చెప్పింది సంప్రదాయంతో ధర్మం సంప్రదాయానికే హాని కలిగించిన ధర్మానికి ఏ సంప్రదాయంలో ఉన్నటువంటి నియమనిష్టలు వాటికి భంగం కలిగించినా కానీ అటువంటి వాడు బహిష్కరించుటకు యోగ్యుడు దండనీయుడు వద్యుడు అంటాడు ఘాతకముల చేత వాణ్ణి వధించాలి అంటారు కషాయ్ వాళ్ళు ఉంటారు కదా కసా వాళ్ళతోనే వాణ్ణి వధించాలి అంటారు అటువంటి గురు ద్రోహికి చెప్పండి గురుకోపా గురు ద్రోహాత్ పాతకం విమృత్యుర్ గురు నిందాయా గురువనిష్టాన్ మహాపద గురు కోపాద్ వినాశ గురువు కోపగించండి అనుకో వాణి నాశనం అయిపోతుంది అంటే అంతే ముందుకే తల్లిదండ్రులు కోపిస్తే భగవంతుడు శరణ్యం ఉంటే ఉండొచ్చు భగవంతుడు కోపిస్తే గురువుని ఆశ్రయించవచ్చు గురువే కోపిస్తే ఇక వానికి శరణ్యమే లేదు మూడు లోకాల ఎక్కడ లేవు అందుకని గురువుకు కోపం వచ్చేట్లాగా ప్రవర్తించకూడదు ఒకవేళ గురువు కోపం వచ్చేట్లాగా ప్రవర్తించినట్లయితే వానికి ఏం కలం వినాశాత్ వాణి వినాశం అవుతుంది అంటాడు గురు ద్రోహాత్తు పాతకం గురువుకు ద్రోహం చేసినట్లయితే వాడు మహా పాతకంలో ఉడికిపోతాడు గురు నిందాయాము విమృత్యుహో గురువు యొక్క నింద చేసినో వాడు మృత్యునే పొందుతాడని చెప్తున్నాడు గురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తావు గురువుకే నింద చేస్తావు టీకాలు చేస్తావు వానికి మరణమే ప్రాప్తమవుతుందని చెప్తుంది గురువు అనిష్టాన్ మహాపద గురువుకు అనిష్టమైనటువంటి కార్యం కనుక చేసినట్లయితే వాడు మహా ఆపదలో చిక్కుకుంటాడు ఆ ఆపదల నుంచి ఇక బయటపడేది ముష్కిల్ అట్లాంటి ఆపదల్లో పడతాడు కేవలం గురువే కాదు పూజనీయులు ఎవరైనా సరే తల్లిదండ్రులు కావచ్చు ఈ రోజుల్లో తల్లిదండ్రులను కూడా ఎట్లా చూస్తున్నారు కొడుకులు శత్రువులలాగా చూస్తున్నారు తిట్టడము కొట్టడము మరియు ఇంటి నుంచి బయటికి నెట్టడము ఇవన్నీ కూడా చేస్తున్నారు అటువంటి వానికి గట్టి ఏమైతే వాడు మృత్యువును పొందుతాడు మహా ఆపదల్లో పడిపోతాడు ఎందుకంటే వాళ్ళ శాపం వీళ్ళకి తగ్గుతాయి ఆ శాపం చేత వీడు పీడితుడయి నాశనం అయిపోతాడు కావచ్చు లేదా శిష్యులు కావచ్చు ఎవరైనా కావచ్చు పెద్దలకు అనిష్టమైనటువంటి వ్యవహారం చేయాలి చేస్తే వాళ్ళ శాపానికి గురైపోయి సర్వనాశనం అయిపోతుంది జీవేదగ్ని ప్ర విష్తో వా నరహిత విషోపి వా మృత్యుహస్తగతో వాపి నా పరాధకరో గురుహో గు నా అనిష్టమైనటువంటి వర్తన ఎవడైతే చేస్తాడో అగ్ని ప్రవేశం చేయాలని చెప్పింది అందుకే కదా ఇప్పుడు మనం చెప్పుకున్న కుమారుల పట్టు తుషాగ్ని ప్రవేశం చేశాడు శాస్త్రం చెప్తుంది తుషాగ్ని ప్రవేశం చేసి కుమారుల బట్టు బౌద్ధులను శాస్త్రార్థంలో ఓడించి వాళ్ళ మతాన్ని బహిష్కరింపజేయాలి మాస్తిక మతాన్ని మొత్తం సమాప్తం చేయాలి అని అనుకొని ఎవరి మతాన్నైనా ఖండించాలి అని అంటే వాళ్ళ మతం సంపూర్ణంగా తెలిసి ఉండాలి కదా గెలిస్తేనే అక్కడెక్కడ దోషాలు ఉన్నాయి అవన్నీ తీసి ఖండించవలసి వస్తుంది మరి వాళ్ళ మతాన్ని మనం మొత్తం గ్రహించాలంటే అది వాళ్ళ ద్వారానే వినాలి మనం ఇంటే వాళ్ళ మతం మనకు అవగతం అవుతుంది వాళ్ళ మతం ఏమి అని విచారించి కుమారుల పట్టు వాళ్ళ లోపలనే శిష్యునిగా చేరిండు బౌద్ధ గురువుల లోపల శిష్యునిగా చేరిండు చేరి వాళ్ళ మతం లోపల ఏమేమి ఉన్నది వాళ్ళ రహస్యాలు వాళ్ళ మత సిద్ధాంతాలు అవన్నీ కూడా తెలుసుకున్నాడు తెలుసుకొని వాళ్ళనే ఖండన చేశాం ఖండాన చేసి అప్పటి రాజులు ఎవరైతే ఉండిరూ ఆ రాజుల ఆస్థానంలో ఈయన ఉండి ఆ రాజులను తన వశం చేసుకొని వాళ్ళ ద్వారా ఆ నాస్తికులను జైల్లో పెట్టించాం నాస్తికులను వాళ్ళ దగ్గరనే విద్య నేర్చుకున్నావు వాళ్ళ సిద్ధాంతాలు నేర్చుకున్నావు వాళ్ళనే ఖండించి వాళ్ళనే జైల్లో పెట్టించు బందీలుగా చేసినాయి ఇది ఎట్లా ఉండదు గురువుకే ద్రోహం చేసినట్టు అక్షరం ముక్క నేర్పినా గాని అతడు గురువే ఒక్క అక్షరం ముక్క నేర్పినా గాని అతడు గురువే నీకైతే వాళ్ళ మతాన్ని అంతటి నేర్పినప్పు వాళ్ళ వాళ్ళ మతం తీసుకుని వాళ్ళనే ఖండిస్తున్నావు ఇది ద్రోహం కదా అని చెప్పి తర్వాతలో ఆయనకే ప్రయశ్చితం కలిగింది కుమారులు పట్టికే తర్వాతలో తెలిసి వచ్చింది అరే శాస్త్రం చెప్తుంది ఒక్క అక్షరం ముక్క నేర్పినా గాని భావించాలి అని ఈ విధంగా శాస్త్రం చెప్పింది నేనైతే వాళ్ళకు శిష్యున్నాయి వాళ్లకు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ సిద్ధాంతాలను అన్నింటినీ కూడా నేను తెలుసుకొని మళ్ళీ వాళ్ళకే నేను ద్రోహం చేసిన కదా ఇది గురుద్రోహం కదా మరి గురుద్రోహానికి ప్రయత్నం ఏమిటి సజీవంగా కాల్చుకోవడం అంతే ప్రాణంతో నుండి కాల్చుకోవాలి శరీరాన్ని అంత ఘోర పాపం మరి దానికి ఏం చేసిండు ప్రయత్నితంగా బియ్యం మీద పొట్టు ఉంటుంది కదా దానికి ఏమంటారు బూస వడ్ల పొట్టు ఉనుక ఆ ఉనుకంతా తాను ఒక చోట నిలబడి ఇక తన శిష్యులు ఉంటారు కదా ఆ శిష్యులతోనే ఉనక పోయించుకున్నాడు తనకు ఈ గొంతు వరకు వచ్చే దగ్గర అంత ఎత్తు అని నిలబడి ఆయన చుట్టూ ఉనుక పోయించుకున్నాడు తల మాత్రం బయట ఉన్నది అంతవరకు ఉనుక పోయించుకొని ఇంకా చుట్టూ వంట పెట్టుకున్నాడు అది క్రమేణా కాలుతూ కాలుతూ కాలుతూ కాలుతూ కాలుతూ వచ్చి మొత్తం కాల్చిపడేస్తుంది అంటే అటువంటి నరక అనుభవించుకుంటూ సావాలే ఆ గురుద్రోహానికి ప్రయత్నితం అగ్ని ప్రవిష్తో అగ్ని ప్రవేశం చేయాలి ఆ గురుద్రోహం చేసినటువంటి వాడు పీత విష విషం దాగి తావాలి అని చెప్పింది గురువుకు ద్రోహం చేసి ఎవాడు బతికేందుకు వానికి పుణ్యం లేదు పురుషార్థం లేదు వాడు ఇహ ఇహలోకం లేదు వానికి పరలోకం లేదు నా సుఖం నా పరమగతి వానికి ఇహలోకంలో సుఖం లేదు పరమగతి కూడా లేదు ఎందుకని ఎవాడు బతికి ఆ నిందనీయుడయ్యి గురుద్రోహం చేసి ఇతరుల చేత నిందనీయుడయ్యి బతలేదు అనుకంటే వాళ్ళు రోజు రావాల్సి వస్తుంది ఒకనాటి వస్తే ఓడిచిపోతుంది కదా అకీర్తించాపి భూతాన్ని కథయిషందితే సంభావితస్య చాకీర్తిర్ మరణాలిరుచ్చతే నువ్వు ధర్మం తప్పిన వాడవని లోకులు నిన్ను నింద చేస్తూ ఆ కీర్తి యొక్క అపకీర్తిని వాళ్ళు ఉంటే ఆ అపకీర్తిని వినే దానికంటే మరణించింది మేల ఆ నిందని వినడానికంటే మరణించింది మేల అందుకే గురు ద్రోహం చేసి గురు కోపానికి నువ్వు గురి జీవించు జీవించి కూడా ఏమి ఉపయోగం లేదు విషయం దానికి తావాల్సిందే అంటారు లేదా అగ్నిప్రవేశం చెయ్యాలంటారు మృత్యుహస్తగత వాపి ఇప్పుడు మరణించినట్టు వాడిని యమదూతలు పెట్టకపోతారు అయితే కదాచిత్ ఆ సావిత్రి కనుక ఆ యమ యమధర్మరాజు ఎంబడి పడి నుండి కూడా విడిపించుకొచ్చింది అంటే మృత్యుహస్తగతమైనప్పటికీ కదాచిత్ ఆ మృత్యు చేతి నుంచి బయటపడితే పడొచ్చేమో గాని గురు కోపానికి ఒకవేళ వాడు గురి అయినట్లయితే వాడు మృత్యు నుంచి కూడా బయటపడ్డాను అంత ఘోరం ఎత్ర శ్రీ గురుని దాస్ విధాయ శ్రవణ ఎంపికే సద్య తస్మాత్ వినిస్క్రామేత్ యథా గురుర్ నామస్మరేత్ పశ్చాత్ శ్రవణోస ప్రతిక్రియ అయితే ఎక్కడైనా శిష్యుడు గురువుకు సంబంధించినటువంటి నిందను విన్నట్లయితే బయట నువ్వు ఎక్కడో ఉన్నావు ఏదో వ్యవహారం చేస చేయడానికి బయట వెళ్ళినవు ఓ బ్రహ్మచారి ఓ నువ్వు ఫలానా గురువు శిష్యునిగా అవు ను గురువు సక్కడు నువ్వు సక్కడు అని అప్పుడు చాలు చేస్తాడు ఇక అనేకమైన దుర్భాషలాడతాడు గురువును నిందిస్తూ ఉంటాడు అప్పుడు చెప్పింది ఉన్నది నుంచి చక్కగా నిష్క్రమించని చెప్పింది గురువు నింద వినకూడదు గురువు నింద వినకూడదు చెవులు మూసుకోవాలని చెప్పిన గురువు యొక్క నింద చేస్తూ ఉంటే చెవులు మూసుకోవాలి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి పునర్ణ శ్రవణం యత మళ్ళీ ఆ నిందలు వినకుండా దూరం అన్న వెళ్ళిపోవాలి చెవులన్న మూసుకోవాలి ఒకవేళ సాధన అయితే వానికి నోరు ముయించాలి గురు నింద చేసేవానికి నీకు సామర్థ్యం కనుక ఉన్నట్లయితే వానికి నోరు ముయించాలి అందుకని గురు వినకూడదు అటువంటి గురునింద వినే ప్రసంగం వచ్చినప్పుడు గురునామస్మరణ చేయాలని చెప్పి గురునామ స్మరణ చేయాలని చెప్పాత్ ప్రతిక్రియ గురుమిత్రు హృదా అసాధ్యావమానేత్ సమయాన్ వేద శాస్త్రామాన్ గురు సన్నిహితులైనటువంటి మిత్రులు ఎవరైనా వచ్చినారనుకో సుహృదులు ఆ ఆత్మీయులు ఎవరైనా వచ్చినారనుకో గురువు దగ్గరికి అప్పుడు గురువుకు మనం ఏ విధంగా సన్మానము సత్కారము పూజ భావన శ్రద్ధ భక్తులు పెడతామో అదేవిధంగా వాళ్ళ పట్ల కూడా మనము గౌరవము చూపాలి ఆదరణ చూపాలి వాళ్ళను కూడా ఆదరించాలి గురువుని ఎట్లా ఆదరిస్తామో ఆ గురు సుహృదులు మిత్రులు ఎవరైనా వస్తే కూడా వాళ్ళని కూడా అట్లే ఆదరించాలి అంటే నా అవమాన ఏద్ వాళ్ళను అవమానించకూడదు నా నింది ఏద్దు వాళ్ళను నిందించకూడదు అవమానపరచకూడదు అవహేళనగా చూడకూడదు వాళ్ళకి సేవలు చేసేటప్పుడు పడక వ్యవస్థ భోజన వ్యవస్థ స్నానాదుల వ్యవస్థ ఇవన్నీ చేయాలి కదా మనకు శిష్యుల కర్తవ్యం ఉంటుంది అది చేసేటప్పుడు వాళ్ళ నల్ల ఒత్తుంది పోయి ఆ తనం చేసేటప్పు గురువుకేమో నీళ్ళు ఆగబెట్టి పోతారు ఇక వాళ్ళకేమో సన్నీళ్ళు పులుసుకోమంటాడు గురువుకేమో పరుపు మీద వండబెడతాడు వాళ్ళకేమో ఇగో ఈడ వండుకోళ్ళ వండుకోండి ఇక అని కూడా ఇద్దరిచ్చి అటు వండబెట్టి తండ్రి పనులు చేయొద్దు సరే ఒకవేళ వ్యవస్థలు లేకపోతే ప్రార్థించాలి అయ్యా మా దగ్గర పెద్దగా వ్యవస్థలు ఏమి లేవు చదువుకోండి అని సమినయంగా సమినయంగా చెప్పవచ్చు అన్నీ చేసి కూడా లేమనాలే అయ్యో ఇవో మాకు దూసిన కాడికి ఏదో వృధా భక్తి సేవ చేసినాము మీకు అంతగా సేవ చేసే స్తోమత మా దగ్గర లేదు మేము ఏదో అట్లా చేసినాము అన్నీ ఎన్నో లోటుపాట్లు జరిగి ఉంటాయి తప్పకుండా క్షమించాలి అని ఇట్లా ప్రార్థన చేయాలి వేడుకోవాలి అంతేగాని అవమానపడుతుంది వేదశాస్త్ర ఆగమాధిక వేదంలో శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా మనం ఎదుర్కోవాలి కానీ వాళ్ళను నింద అనాదరణ ఇత్యాదులు చేయకూడదు అంటారు ఎనభై ఒకటో శ్లోక పర్యంతం తెలుసుకుందాము మిగతా విషయంలో రేపు తెలుసుకుందాం ఓ సమస్ insha allah insha allah